ే కలీనావస్తమేష్టరాజు బ్రహ్మణీత సాగన శ్రీమహాగణాధిపతాశివసర శంకరాచార్యమ్యమాన్ అస్మారాచార్యపలంతే గురు పరంపరా నారాయణం నమస్కృత్య నరం చె నరోం సరస్వతీం వ్యాసం తటోయేత ఆత్మస్వరూపా అరఘంటసేపు ఆ తలుపు వేస్తే త్రైగుణ్య విషయా వేదా నిశ్రైగుణ్యో భవార్జున ో నిత్యసత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్ సో వేదా త్రైగుణ్య విషయా వేదంలో కర్మకాండ ఉపాసనా కాండ జ్ఞానకాండ కర్మా ఉపాసన అలా రెండింటి కింద రెడదీయొచ్చు లేకపోతే రెండు కలిపేసి కర్మ అనొచ్చు ఎందుకంటే ఉపాసన అంటే మనస్సుతో చేసే క్రియకి ఉపాసన అంటే మానసికి క్రియ అది కూడా క్రియే క్రియ అంటే చేతితో చేసేదే క్రియ కాదు మాట్లాడారనుకోండి అది క్రియే సంకల్పం చేశారనుకోండి అది క్రియే కాబట్టి మాన ఖాళీన వాచ మనస మూడు త్రికారణములు మూడు కారణములతో చేయబడే వ్యాపారంలోనే క్రియలే కాబట్టి ఇప్పుడు ఎవరి వాడిని కష్టపెట్టాలనుకోండి మీరు మీరు ఏం చేస్తుంటే వాడి మీద వెళ్ళి ఎస్సాల్ట్ చేసి కొట్టచ్చు అది కాయేనా అయితే వాడిని చెడమడా తిట్టచ్చు వాచ లేకపోతే వాడు నాశనం అయిపోవాలని సంకల్పం చేసి చేస్తేసి ఏదో వాడికి హాని కలిగించవచ్చు మా నాస హాని కలిగిందో మానుందో వీడు సంకల్పం చేయడానికి అభ్యంతరం ఏముంది సో ఈ విధంగా అలాగే మంచి కూడా అదేవిధంగా ఉంది సో త్రివిధములైన కర్మలు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 ఈ కర్మను చెప్పే సందర్భంలో వేదము త్రిగుణముల పరిధికి లోబడి ఉంటుంది సత్ప్రదష్టమో గుణముల పరిధికి లోబడి ఉంటుంది సత్ప్రదిష్టమో గుణములంటే ఏమిటి చూడండి ఈ ఉపాధిలో తెలివి ఉందా ఉంది తెలివి ఉంది కదండి అన్ని తెలుస్తూ ఉంటాయి దాని సత్వం క్రియ అంటే ప్రాణశక్తి ఉంది కదా దాని పేరు రజస్సు ద్రవ్యము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 అర్జున నీవు త్రిగుణములకు అతీతుడవు కమ్ము దీని గురించి భాష్యకారులు ఏమంటారు చూద్దాం దీనికి అవతారికి చూడలేదేమండి అవతారిక శిష్యమాం వివేకబుద్ధిరహితా తేషాం కామాత్మనా త్రైగుణ్య విషయా వేద వేదములు ఈ మూడు త్రిగుణములకు లోబడి ఉండే వేదములున్నాయే అవి ఎవరి కోసం కామాత్మ కోరికలు కోరడమే లక్షణంగా గలవారి కోసం చెప్పారు అవి వాళ్ళు అలాగెందుకున్నారు అంటే వివేక బుద్ధిరహిత ఏవం వివేక బుద్ధిరహిత ఆ బుద్ధి అని అన్నామే ఆ వివేకము లేదు వారికి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 ముప్పై లక్షల బడ్జెట్ విజిటర్స్ డైలీ థర్టీ థౌజండ్ విజిటర్స్ అక్కడికి వెళ్లి త్రైగుణ్య విషయా వేదాన అంచేతనే పెద్దలు గీతలో శ్రీకృష్ణుడి శ్రీకృష్ణుడి దీన్ని గమనించి చెప్తాడు బుద్ధిభేదం జనయ్యే రజ్ఞానాము కర్మసంగనామని చెప్తాడు నువ్వు వాళ్ళతో వెళ్లి వాళ్ళ శ్రద్ధను చెరగొట్టదని చెప్తాడు ఎందుకంటే ఏదో శ్రద్ధతో చేసుకుంటున్నారు చేసుకొని వాడు అది చేసి కలిసి అలసి తొలసి జిజ్ఞాస కొన్ని దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాలి కానీ నువ్వు వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి వాడి భుజం తట్టి చెప్పొద్దాను ఎందుకంటే అది సందర్భమేం కాదు వాడికి అర్థం కాదు ఈ కె అండర్స్టాండ్ అంటే అది నేను ఉపన్యాసం పెడతా ఉంటే నేను పెద్ద ఉత్సాహం చూపిస్తాను ఎందుకంటే టెంపుల్లో వాతావరణంలో కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి పూజ స్వామీజీ నాతోటి చెప్పారు టెంపుల్లో నువ్వు ఉపన్యాసం చెప్పకూడదు సార్ నేను ఆశ్రమానికి వచ్చాను చికాగో నుంచి వచ్చా ఎక్కడికి వెళ్ళా ఉన్నారు చికాగో వెళ్ళాను ఎన్ని రోజులు ఐదు రోజులు ఏం చేశావు అంటే అక్కడ ఏదో భాగవతం చెప్పానికి చెప్పాను ఎక్కడ అంటే టెంపుల్లో చెప్పాడు టెంపుల్లో చెప్పాడా పోయి ఎవడంందా అని ఆయన దానికి ఆయన సమాధానం చెప్పారా నిన్ను పిలిచిన వాళ్ళు టెంపుల్లో ఆర్గనైజ్ చేసి ఉంటారు అన్నారు అవును అని అవును అలాగే చేస్తారులే ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కలిసి బయట హాల్ అయితే ఆయన ఈ మోసం ఎవరు వాళ్ళైతే డబ్బులు డబ్బులు కట్టాలి టెంపుల్ అయితే ఫ్రీగా ఇస్తారు విసుక్కుంటూ ఇస్తారు ఫ్రీగా మామూలుగా ప్రేమగా ఫ్రీగా ఇవ్వరు ఎక్కడ న్యూస్ అంచడా ఫ్రీగా ఇస్తారు మన దగ్గర వసూలు చేయలేరు కదా కొంతమంది వసూలు కూడా చేస్తారు సో ఎప్పుడు టెంపుల్లో చెప్పకు ఎందుకంటే వాళ్ళకి శ్రద్ధ ఉండదు మనం చెప్పేదానికి వాళ్ళు చెప్పి వాళ్ళు చేసేదానికి పంపనం ఉండదు సో త్రైగుణ్య విషయా వేద తాం కమాత్మనా విషయా వేదా భాష్యం త్రైగుణ్య విషయాై్యం సంసార్యేగణ్య విషయా ఈ వేదములు ఉన్నాయే కర్మకాండకి సంబంధించిన వేదాలనర్థం వాటిని అంతేతనే నేను మీకు మహినందా న్యాయం చెప్పాను వేదాలను నిందిస్తున్నానని మీరు అనుకోద్దు ఈ గుణాతీతమైన తత్వాన్ని ప్రశంసిస్తున్నారు మహినందా న్యాయం ఈ వేదములు చెప్పేటువంటి విషయం సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటండి ప్రకాశహిత ఈ వేదా సత్రో లైట్ అప్ ఆన్ వాట్ ఆన్ వాట్ సంసార సంసారం కాకపోతే ఏమిటండి ఇప్పుడో ఒక గురువు ఉంటాడు నువ్వు నాకు శిష్యుడిగా ఉండాలి నువ్వు ఏ పని చేసినా నేను చెప్పినట్టే చేయాలి ఏ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఏ కైండ్ ఆఫ్ సైకలాజికల్ డిపెండెన్స్ క్రియేట్ చేస్తాను సైకలాజికల్ డిపెండెన్స్ ది పర్సన్ సైకలాజికల్లీ డిపెండెంట్ అపాన్ ది సోకాల్డ్ గురు ఆ తర్వాత ఏ పని చేసినా నేను చెప్పినట్టు చేయాలి నా పర్మిషన్ తీసుకుని చేయాలి నా అనుమతి తీసుకుని చేయాలని దీనికే ఆ నా ఆశీర్వచనం పొంది చేయాలి ఓహీ హువానా సేమ్ బాత్ సేమ్ థింగ్ అనుమతి తీసుకుని చేయాలి అంటే ఆఫీస్ లో అంటారన్నమాట టేక్ మై పర్మిషన్ మహాత్ములు అయితే మా అనుమ మా ఆశీర్వేది నిషుద్ధి చేయాలని మహాత్ములు అంటారు బట్ ఓతో సేమ్ థింగ్ ఈజ్ ద ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ ఓన్లీ థింగ్ ఈజ్ ద కొంత సెంటిమెంట్ ఉంది దీంట్లో అది ఆ సెంటిమెంట్ లేకుండానే మరీ లౌకికంగా ఉంది అదర్వైజ్ ఇట్ ఈస్ ది సేమ్ థింగ్ సో అలాగా అప్పుడు సో యూ సరెండర్ యువర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ స్పిరిచువల్ గ్రోత్ ది గురు గురువు టేక్ కేర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీస్ పెట్టుకున్నారు అనుకోండి మీరు ఆడిటర్ కొంత కొంత ఫీజు ఇచ్చేసి ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ అని పెట్టుకుంటాం పెట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు మీ ఇన్కమ్ కు సంబంధించిన సమాచారం అంతా సేకరించుకోవడం ఆ అకౌంట్ను ఆయన హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఆయన ఫీజు అకౌంట్లో ఏదైనా గడబడొచ్చిందనుకోండి మీరు ఏం చేస్తారు యూ విల్ టేక్ హిమ్ టు టాక్ బికజ్ ఈ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ అకౌంట్ అదేవిధంగా స్పిరిచువల్ ప్రాక్టీస్ కి స్పిరిచువల్ విషయ కేర్ చేయడానికి గురువును పెట్టేసుకుంటాం గురువుకి విద్య వచ్చే కకేషన్ ఆ ఇయర్లీ ఇంతానే ఒక చెక్కిచ్చేస్తున్నారు సో గురువు ఆ హెవెన్ టైంకి వచ్చేప్పటికి హెవెన్ లో ప్లేస్ని సిద్ధం చేయాల్సిన గురించి గురువుది ఇక్కడ ఉన్నటువంటి దేవతలు దయ్యాలు వీళ్ళందరినీ కూడా సరిచేసి బాధ్యత గురువు అలాగా సో అలా ఇదంతా కూడా సంసారమే అవుతుంది అది నిజ అంతా సంసారం హెవెన్ కు వెళ్ళారు గురువు గారు అనుగ్రహంతో హెవెన్ కు వెళ్ళారు అక్కడేమిటి అక్కడ ఇంద్రుడు ఉంటాడు వరుణుడు ఉంటాడు మరో ఉంటాడు మరో లోకపాలకులు ఉంటారు ఈ వెళ్లిన వాళ్ళందరికీ కూడా ఆ లోకపాలకుల యొక్క అధీనంలో ఉండాలి ఇంద్రుడు బృహస్పతి గారిని చూసి భయపడుతూ ఉంటాడు ఓసారి బృహస్పతి గారు భాగవతంలో వస్తుంది బృహస్పతి ఒకసారి ఇంద్ర సభలో ఇంద్రుడు ఏదో డ్యాన్స్ చూస్తూ ఉంటాడు ఇంద్రుడికి వేరే ఫలమే ఉన్నట్టు ఈ పురాణ ఇంద్రుడు ఉన్నాడు చూశారు ఏదో డ్యాన్స్ చూస్తున్నాం ఓన్ వసీ డ్యాన్స్ ఉంటాడు ఓ రోజు డ్యాన్స్ చేస్తుంటే చూస్తున్నాడంటే భోగపరాయణి కాకపోతే మరేమవుతుందండి ఏ నీ సో చూస్తున్నాడు చూస్తుంటే ఈ లోపల బృహస్పతి గారు వచ్చారు అక్కడికి ఆయన ఎందుకు కొని వచ్చారు ఈ డ్యాంజు అగ్రహాలకు బృహస్పతి గారు వస్తే ఆయన మర్యాద ఏం నిలబడుతుంది అదే అయింది ఆవిడకి మర్యాద నిలబడలేదు రన్ని నిల సో ఏమైంది ఇంద్రుడు లేవ ఇంద్రుడు ఏదో హడావిల్లో లేవలేదు లేకపోతే ఆయనకు ఆసనం ఇవ్వలేదు ఎవరు ఆడావిడిలో వాళ్ళు ఉన్నారు ఆయన కోపం వచ్చింది కోపం వచ్చి చెప్ప పెట్టుకుండగా వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోయి ఇల్లు ఖాళీ చేసి స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను ఎవరో ఇంద్రుడికి చెప్తారు బృహస్పతి గారు వచ్చేసి వెళ్ళిపోయారు ఇంద్రుని కోపం బాధపడతాడు అయ్యో నేను ఆయన వచ్చినప్పుడు గురు లేవలేదు ఆసనం కూడా ఇవ్వలేదు పొరపాటు చేశాను ఆ గురువుడలు నేను అన్యాయం చేశాను అని బాధపడి వెళ్ళి ఆయన కాలు పట్టుకున్నామని వెళ్ళేవాడికి ఆయన ఉండడం ఉంటేగా కలబట్టుకోవడానికి అప్పుడు మీకు మళ్ళీ మళ్ళీ ఈ లోపల ఏదో పూజ ఏదో అవసరం అవుతుంది ఇంద్రుడికి పురోహితుడు కావాలి కదా గురువు కావాల్సి ఉంటుంది ఈ అసలు గురువు ఏమో లేకుండా పోయినాడయ్యా ఏం చేయాలి అప్పుడు విశ్వకర్మ దగ్గర ఒక కొడుకు ఉంటాడు వాడి పేరు స్పష్ట ఆ స్పష్టని గురువుగా వరిస్తడిగిన వెళ్ళి అయ్యా మీకు మీరు మా గురువుగా సబ్స్టిట్యూట్ గురువుగా ఉండండి ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీకు లెక్చర్స్ వేస్తుంటారు చూడండి అసలు గురువు లేకుండా పోయాడు ఆయన ఎక్కడికో మాయమైపోయాడు ఏదో అపరాధం అయ్యి ఆ విషయం ఏమో మేమో చూసుకుంటాం మీరు కొంతకాలం మాకు సబ్స్టిట్యూట్ గురువుగా ఉండండి అని పెట్టుకుంటారు పెట్టుకుంటే ఈయన సబ్స్టిట్యూట్ గురువుగా ఉండి ఇంద్రుడికి గురువు ఇదంతా దేవలోకంలో ఇదంతా ఇక్కడ మన మన దగ్గర కాదు ఆయన ఏదో మళ్ళీ ఇంద్రుడికి కొంత అనుకూలం చేసి కొంత ప్రతికూలం చేయడం ప్రారంభిస్తుంది ప్రతికూలం చేయడం ప్రారంభిస్తే ఇంద్రుడికి ఒళ్ళు బండుకు వస్తుంది నేను గురువుగా చేస్తే నువ్వు ఇంత చేస్తావా ఆయన మీద ఆ వజ్రాన్ని పొరపాటున ఆ వజ్రం ఆయన మీద ఉపయోగిస్తాయి దాంతో ఆయన పాలు తెగిపోతుంది ఏడుస్తుంది ఇదంతా సంస్థానం అంటారా ఏమంటారు చిన్న రైపుణ్యం విషయ లేదా ఇదంతా సంస్థమేనండి స్వర్గంలో సమాచారం ఒకప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ ఆ స్వర్గం మన భూలోకమే బెటర్ అనిపిస్తుంది ఇలాగే ఉంటే స్వర్గం ఇదే స్వర్గం అయితే మై గాడ్ సో అంచేతనే మీమాంసకులు కూడా స్వర్గశబ్దానికి వాళ్ళు హెవెన్ విత్న్ అనే రకంగా డెఫినేషన్ చెప్పారు ఈ ఎక్స్టర్నల్ హెవెన్ కాకుండా హృదయంలోనే హెవెన్ హృదయంలో హెవెన్ ఉందంటే దీనికోసం చచ్చిపోయేదాకా ఆగాక్కర్లా ఇప్పుడే స్వర్గం మనం నిర్మాణం చేసుకోవచ్చు ఆ విధంగా చెప్పారు మిమాంసకులు కూడా ఎందుకంటే ఈ సమాచారం ఇదేదో ఇట్ ఇస్ నాట్ జల్ అది వినడానికి ఏదో బాగానే ఉంది కానీ ఇట్ జస్ట్ డిజన్ జల్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 మరి శ్రీకృష్ణుడి అడ్వైస్ మాత్రం ఏమిటంటే నిశ్చైపుణ్యం భవాధ్యూ అంటే వేదములకు అతీతంగా పొమ్మంటున్నాడు ఈ వేదములకు అతీతంగా పోవడం అనే మాట మీకు వేదాంతంలో తరచుగా వస్తూ ఉంటుంది అంటే కర్మకాండ భాగము కామ్యకర్మలని బోధించేటువంటి భాగం ఉంటుందో దానికి అతీతంగా ఎదగమని ఎదగడం వర్ధన లబ్ధిలమని చాలా చోట్ల చెప్తారు వేదంలోనే చాలా చోట్ల చెప్తారు ఎందుకంటే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 ఇక్కడ వాళ్ళకి ఏమన్నా పురమాయించాలంటే మేమేమో ఫలానా అప్పుడు ఒక ఫంక్షన్ చేస్తున్నాము ఆ ఫంక్షన్ లో వడ్డన భోజనాలు వడ్డన పోల్చేద్దా నీది అని పురమాయించాలి అంటే అప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే ప్రేమగా వడ్డనంతా చేసుకుంటాడు దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాడు హీ హీ విల్ డూ పక్కా ఇలాంటి గ్రూప్స్ ఉన్నాయి ఎంత గొప్పదో చేతున్నా వడ్డన పూజి వాళ్ళని వేదంతా క్లాస్లో కూర్చోమంటే వాళ్ళు చేయలేరు వడ్డలు చేయను లేకపోతే దేవుడికి పూజ ఏర్పాటు చేస్తున్నాము లక్ష పత్రి పూజ చేస్తున్నాము కాబట్టి నువ్వు లక్ష పత్రి ప్రోగు చేసే పూచి నీది అని వాడి చేతిలో ఐదు రూపాయలు వెయ్యి రూపాయలు చేతిలో పెడితే ఎంతో ప్రేమగా చేసుకొస్తాడు రెండు రోజులు తిరిగి బస్తాలు బస్తాల పత్రిక ఎక్కడ చెట్టు కనపడితే దాన్ని తుంద్రంగా దూసేసి వంతల్లో తీసుకుట్టి వారేస్తాడు వాళ్ళకి వాళ్ళు ఈ శ్లోకం దగ్గర వేదాంగంలో కూర్చోకుంటే కూర్చోలేదు కాబట్టి అటువంటి పరిస్థితులు తగులుతారు మనకి వాళ్ళకి కర్మ వాళ్ళ కోసం కర్మను బోధించి అది ప్రారంభావస్థాన అభిప్రాయం మనం అందరం కూడా ఆ స్థితిలో వాళ్ళమే ఒకప్పుడు అలాగే ఉంటుంది కూడా ఆ తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఇప్పుడు ఇలాంటి మాటలు చెప్తారు త్రైగుణ్య విషయా సో నిజానికి జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే అని ఒక ప్రసిద్ధమైన వాక్యం ఒకటి యోగము అంటే జ్ఞానము యోగ శబ్దానికి జ్ఞానం జ్ఞానమును పొందాలనే ఆకాంక్ష కలిగింది అంటే జిజ్ఞాసు అయ్యాడు అంటే శబ్ద బ్రహ్మ అతి వర్త శబ్ద బ్రహ్మ అంటే వేదము అని అర్థం శబ్దరూపంగా ఉండే బ్రహ్మ ఈశ్వరుడు వేదము కర్మకాండ భాగం దానికి అతీతంగా వెళ్ళిపోతుంది ఇనిమి మీమాంసుకులు శంకరంలో ప్రశ్న వేస్తారు ఏమండి వేదానికి అతీతంగా పోమంటున్నారే వేదము ధర్మ మూలం కదా వేదమే కదా సర్వము దానికి అతీతంగా పోమంటున్నారేమిటి అంటే ఆయన అంటారు చూడవ వేదంలో చెప్పిన ధర్మాలు సర్వకాలములలో సర్వ జనులకి అవి అన్వయించవు ఎవడికి అన్వయించి వాడు అట్టు పెట్టుకుంటాడు ఇంకొకటి దానికి అతీతంగా పోతాడు దానికి దృష్టాంతం ఒకటి చెప్పారు ఆయన ఏమనంటే బ్రహ్మచారి ఉంటాడు బ్రహ్మచారి ధర్మాలు ఉన్నాయి కదా వేదంలో చెప్పారు బ్రహ్మచారి ధర్మాలు గోవుడు అని చెప్పారు అవన్నీ వీడు పాటిస్తాడు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 అప్పుడు గృహస్థ ధర్మాలకు అతీతంగా పోతాడు అంతేగాని వేదం చెప్పిన ధర్మాలను ఎలా వదిలిపెట్టడం అనే ఆర్గ్యుమెంట్ వస్తుంది అక్కడ రాదు అలాగే సన్యాసి ధర్మాలు అలాగే అత్యాశమిని వేదమే గుర్తించింది ఈ ధర్మముల అతీతమైన స్థితిని కూడా వేదమే గుర్తించింది కాబట్టి ఇదంతా వేదమే కాబట్టి దీంట్లోనే ఒక లెవెల్ని ఇంకొక లెవెల్ దాటి వెళ్లటం ఉంది దీంతో వేదాన్ని మనమేమి తక్కువ చేసిందేమీ లేదు అని ఒక చోట శంకరుడు సమాధానం చెప్తారు ఎలాగైతే ఆశ్రమాల్లో గృహస్థ అలాంటి ఆశ్రమాల్లో ఒక ధర్మాన్ని అతితంగా లగటం అనేది ఉన్నదో అదేవిధంగా తమోగుణ ప్రధానమైన వాడు కర్మలు చేస్తాడు రజోగుణంలోకి వస్తాడు రజోగుణ ప్రధానమైన వాడు నిష్కామ కర్మలను చేసి సత్వగుణంలోకి వస్తాడు సత్వగుణంలో ఉన్నవాడు గుణాతీతుడయ్యేటువంటి ప్రయత్నం చేస్తాడు ఆ గురత అలా ఉంటుందంతే కాబట్టి జిజ్ఞాసురపు శబ్ద బ్రహ్మ అతి వర్తతే కర్మకాండని బోధించేటువంటి ఏ వేదభాగం ఉన్నదో దానికి అతీతంగా ఈ జ్ఞానమునందు ఆకాంక్ష కలవాడు వెళ్ళిపోతాడు అని అలాగే ముండకల్లో కూడా చెప్పారు శబ్దమును దాటుతాడు అనే మాట అక్కడ కూడా చెప్తారు శబ్దం అంటే అలాగే శ్రీకృష్ణుడు రెండో అధ్యాయంలో ఎదరసం చెప్పబోతున్నాడు నిర్వేదం గంటాసి శ్రోతం వ్యసే శ్రుతస్య అని కూడా ఏదో చెప్పబోతున్నాడు వేదం వేదం చెప్పేటువంటి ఈ కర్మకాండలు ఈ ఫలాలు ఇది విరక్తి వచ్చేస్తుంది పో కాబట్టి దట్ ఈజ్ అక్సెప్టెడ్ థింగ్ దాంట్లో నిందేమీ లేదు దానికి కావాల్సినటువంటి దానికి అర్హులైన వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఎక్కాల పుస్తకం ఉంది ఎక్కాల టేబుల్స్ పుస్తకం ఉంది అది భద్రం చేసుకుంటారా మీరు అందరూనూ అది ఎప్పుడో వదిలిపెట్టేశారు కానీ అప్పుడే లెక్కలు నేర్చుకుంటూ వచ్చే చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు దాన్ని టేకప్ చేస్తారు మనం దాన్ని వదిలిపెట్టేస్తాం ఆ సో అల్లాగ ఇప్పుడు నేనున్నాను అనుకోండి నా దగ్గర శబ్దమందిన పుస్తకం కావాలంటే ఉంటుందా ఉండదు ఉంటుంది ఎవరో ఏదో మూలం ఉంటుందో దుమ్ము దులిపి తీయాల్సి ఉంటుంది అది ఎక్కడుందో నాకు గుర్తు ఉండదు ఎందుకంటే శబ్దమంజలి ఏదో చెప్పినప్పుడు చదువుకున్నా అయిపోయింది వాళ్ళు గుర్తు ఇష్టం చూసుకుంటాం కానీ ఇంకే శబ్దమంజరి పట్టుకుని వల్లించడం అనేది ఉండదు ఆ స్టేజ్ దాటిపోయింది కానీ మరి ప్రారంభావస్థలో కావాల్సిన ఉంటారు ఈ శబ్దమంజరి వేస్ట్ అంటే ఎక్కడ పురుగుతుంది కావాల్సిన ఉంటారు అలా ఎవరో కావలసిన ఉన్నారు కదా అని నేను వదిలిపెట్టిన పట్టుకుంటానంటే ఎక్కడ పురుగుతుంది కాబట్టి సో దెర్ ఇస్ నో నిందా ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ ఈకి స్టేజ్ లో మనిషి దానికి తగ్గట్టుగా ఉంటాడు త్రైగుణ్య విషయా వేదా అయితే అర్జున నిస్త్రైగుణ్యో భవ అర్జున హే అర్జున నీవు త్రిగుణములకు అతీతముగా కొమ్ము అతీతుడము కమ్ము అంటే అక్కడ అర్జున శబ్దానికి ఆర్జవం అని అర్థం ఉన్నది అంటే తిన్నగా నిటారుగా ఉంది దాన్ని అర్జున వృక్షము అని అర్జున వృక్షంలో అది తిన్నగా నిటారుగా ఉంటుంది అగ్రే దీర్ఘతరోయ మర్జున తరుహు అంటే కృష్ణ కర్ణామృతంలో ఒక శ్లోకం చాలా బాగా వర్ణిస్తాడు కవి నిలాసకుడు అగ్రే దీర్ఘతరోయ మర్జున తరుహు అని మొదలు ఎలా తీసుకెళ్తాడో చూడండి నాకంతా గుర్తు లేదు గుర్తు చెప్పలేను అదో ఎదురకుండా వాళ్ళంత దూరంలో నిటారుగా ఉంది ఆ అర్జున వృక్షం అన్నిటికంటే ఎత్తైన వృక్షం గుర్తుపట్టడం దేవిగా అది చూడమన్నాడు ఆ చూశాను అగ్రే దీర్ఘతరోయం అర్జున తరుగ్రత తస్యాగ్రతో తస్యాగ్రత దానికి ముందు వెళ్ళినట్లయితే కాలింది యమునానది ఉంటుంది ఆ అర్జున వృక్షం దాని ముందుకు వెళ్తే యమునది కనుమ తత్ పరిసరే దేశే కళిందాత్మజ అది దస్యాగ్రతో దాని ముందుగా వెళ్ళు తత్ పరిసరే దేశే అలా ముందుకు వెళ్ళినట్లయితే కళిందాత్మజ ఇది యమునది వస్తుంది తస్య తీరతమాల కానన సీర తమాల కానన ఎట్సెట్రా అంటే ఆ కాళింది యమునది తీరం మీద తో నిండినటువంటి అడవి ఉంటుంది ఆ అడవిలో మైదానాలు ఉంటాయి అక్కడ పచ్చిక బయళ్ళు ఉంటాయి ఇదంతా దాని చెప్తున్నాడు అన్నమాట ఆ పచ్చిక బయళ్ళు ఉంటాయి ఆ పచ్చిక బయళ్లలో చక్రం గవాన్ చాలయన్ గోవుల సమూహాన్ని కాపాడుతూ ఒక కౌహర్డ్ బాయ్ కనపడతాడు సో స దర్శయిష్యతి పథాహ పంథానం తే అవ్యాహతం ఆ కౌహర్డ్ బాయ్ నీకు నువ్వు వెళ్లాల్సిన దారిని ఇంకా తప్పు తప్పిపోయే విధానం లేకుండా సుస్పష్టంగా నీకు ఆ దారిని బోధిస్తాడు అని ఉంది ఎలా ఉంది శ్లోకం అసలు విషయం మామూలుగా పల్లెటూరు అబ్బాయిని ఈ పశువులు కాసే అబ్బాయిని అడిగితే దారి చెప్తాడు వాడు కరెక్ట్గా చెప్తాడు వాడిని అడగాలి గూటు గూటు వేసుకుని వెళ్తున్న వాడిని మీరు దారి అడిగితే వాడు చెప్పలేదు పశువు కానీ వాడు అడిగితే చెప్తాడు వాడే ఘరతగా చెప్తాడు దర్శయ్యతి సతే పంథానం అవ్యాహతం వాడిని నీకు దారిని చూపిస్తాను ఆ దారిలో తప్పేటువంటి ప్రసక్తి లేదు ఆ ఆ పశువుల కాపరిని పట్టుకో ఆ పశువుల కాపరి ఆ కాలిందీ నది తేరమునందుండే పచ్చిక బయల్లో ఉంటాడు ఆ కాలిందీ నది నీకు వస్తుందంటే ఆ అర్జున వృక్షం పొడుగ్గలితే వస్తుంది అని లీలాసూతుడు అంటాడు సో అర్జున శబ్దానికి ఇలా నిదారుగా ఉండేటువంటి వృక్షం అర్థం ఆద్యవాట్ అర్జున అర్జునుడు పాపం చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ కర్షం అంచేతనే శ్రీకృష్ణుడు నిష్ప్రయగున్యోభవ మతల మనిషి కాదు మతల వతలం అంటే ఎంతో కొంత మోస బుద్ధి కొంతమందికి ఏమైపోతుందంటే కపటం చేయటం బాగా అలవాటయ్యి అది జీవన శైలి కింద మారిపోతుంది బట్ ఏది సుస్పష్టంగా చెప్పడం అంత మొదలముగా చెప్తాడు అర్థమైపోతూ ఉంటుంది అదే వీరిది మొదల వ్యవహారం తెలిసిపోతూ ఉంటుంది సుస్పష్టంగా క్లీన్గా చెప్పడం ఏది కూడా సో అర్జునుడు అలా కాదు అంచేతనే త్రిగుణముల పరిధికి దాటినటువంటి ఆత్మజ్ఞానానికి అర్హుడతం నిశ్రయగుణ్యో భవార్జున సర్వం జిమ్మ మృత్యుపదం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 మీరు రుబుద్ధిని కనుక నేర్చుకున్నట్లయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం ఫెయిల్ అండ్ ఫ్రాంక్ గా ఉండటం అలవాటు చేసుకున్నట్లయితే కొంత అర్హత వస్తుంది నువ్వు చోటు చెప్తాం చాలా అవసరం దీంట్లో కూడా కూడా వచ్చింది న మాయాత్ర ఆ కపట బుద్ధి ఉండకూడదు యు ప్లే యువర్ కార్డ్ ఐ విల్ ప్లే మై కార్డ్ అని అలాంటి బుద్ధి సో క్లీన్ గా ఉండాలి బుద్ధి ఎనీవే అటువంటి స్వచ్ఛమైన అంతఃకరణ గలవాడికి మాత్రమే ఈ త్రిగుణ విషయము ఏదైతే సంసారము దీని నుంచి బయటపడగలుగుతారు ఈ సాధ్య సాధనములు ఈ కర్మాయి ఫలం ఈ కర్మాయి ఫలం ఎంతసేపు కర్మా కర్మఫలం కర్మ కర్మ ఎంతసేపు అదే లెక్క అలాగా అది లోక వ్యవహారంలోనూ ఈశ్వరుడి దగ్గర కూడా ఒక వర్తకం నడిపించినట్టుగా నడిపిస్తే అది పద్ధతి అలాగా ఉండరాదు ఎప్పటికైనా మనిషి దాని నుంచి బయటపడాలి నిశ్రైగుణ్యో భవా అర్జున నిశ్రైగుణ్యో భవా చాలా దురదృష్టమేమంటే నిష్కామ కర్మయోగము అనే దాన్ని మనకే సమాజంలో అసలు దాన్ని ఎవడు చెప్పట్లేదు అందరూ కామనలని ప్రోత్సహించే పని కట్టుకున్నారు శాస్త్రంలో ఏమని చెప్పారంటే నువ్వు కామనని ప్రోత్సహించవద్దు ఎగరవాడు వాడికి ఉండే స్థాయి తక్కువ అవ్వడం చేత వారికి అవగాహన తక్కువ ఉండడం చేత ఇంకా మనస్సులో వారికి కామనలు దృఢంగా ఉన్న కారణంగా వారు కామనా మార్గంలో నడిస్తే వారికి ఏదైనా హెల్ప్ చేయమంటే చేయి అంతేగా నీవు పని కట్టుకుని కామనని మాత్రం ప్రోత్సహించద్దని చెప్పారు కనుక రాగ రాగద్వేషములు సహజంగా ఉంటాయి మనుషులకి ఆ రాగద్వేషాలను బెట్టి అనేక కామనలు ఉంటాయి భయాలు కూడా ఉంటాయి వాళ్ళకు ఉండి వాళ్ళకుంటాయి వాళ్ళు ఆ కామనని బట్టి ఆ భయాన్ని బట్టి ఏదైనా కర్మ చేసుకుంటుంటే యూ బ్లెస్ డెమ్ అంతేగాని నువ్వు పని కట్టుకుని వాడి బుర్రలో భయం ప్రవేశపెట్టి ఆ భయం పోగొట్టడానికి ఒక కర్మను రికమెండ్ చేసి దాంట్లో నువ్వేదో ఘనకార్యం చేసినట్టుగా యూ యూ హ్యావ్ డన్ సమ్ సర్వీస్ టు హిమ్ అన్నట్టుగా ఒక క్రెడిట్ సంపాదించి వాడిని శిష్యుడిగా మార్చుకుని వాడిని చుట్టూ తిప్పుకుని వాడికి సైకలాజికల్ ఫ్రీడమ్ లేకుండా చేసి నువ్వు లేకుండా చేసుకునేవి వాడికి లేకుండా చేస్తే మరి వీరికి మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయి దీనికి అంతకీనేమో రిలిజియన్ అని పేరు పెట్టి స్పిరిచువాలిటీ అని పేరు పెట్టి దిస్ ఇస్ ఆల్ రాంగ్ చాలా తప్పదు యూ ఆర్ నాట్ సపోజ్ దే ఆర్ డూయింగ్ ఇట్ మై గాడ్ దే ఆర్ డూయింగ్ ఇట్ వెరీ రాంగ్ ఇట్ ఏదో గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఏదో ఇలాంటివి రికమెండ్ చేయడం పురోహితుడన్న తర్వాత పురోహితుడు ఏం చేస్తాడంటే ఏదో కాంగికర్మని బోధిస్తాడు దాన్ని చేపిస్తాడు ఇట్ ఈజ్ ఆల్ అండర్స్టాండబుల్ బికాస్ ఆ స్థాయి అలా నడుస్తూ సన్యాసి కనుకి ఇలాంటిది చేసి ప్రోత్సాహం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అది అది ఉండరా పరిస్థితి మహాత్ములంటే మహాత్ముడి దగ్గరికి వెళ్తే సంసారానికి విరుద్ధంగా సంసారానికి అతీతుణ్ణి చేసేటువంటి ఒక సందేశం మనకి లభించాలి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 మనం కూర్చున్న చోటు నుంచి కదలక్కర్లా సో పాక్ బికమ్స్ లైక్ ఎ బెల్లి బెల్లి బెల్లి బికమ్స్ లైక్ ఎ పాక్ ఎప్పటికప్పుడు చిన్న చిన్న పనులు కూడా మనమే లేచి మనమే చేసేసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి బాగుంటుంది డ్రాప్ ది నౌకర్స్ వివిధం సమ్ మనీ అండ్ డ్రాప్ సో సో మీరు వ్యయం తగ్గించుకోండి మరి ఈ యజ్ఞం మాట ఏమిటండి ఇప్పుడు ధన ఆది అనవసరం కదా ఇప్పుడు వ్యయం తగ్గించుకుంటే ఇంక యజ్ఞం చేయక్కర్లేదు కదా మరి ఏం చేయమంటారు మీరు చక్కగా ఒక మంత్రం తీసుకుని దాన్ని అక్షర లక్షలు జపం చేయండి ఎందుకోసం ఎందుకోసం అని అడక్కకోవడం నిష్కామంగా చేయాలి ఎందుకోసం అంటే అంతఃకరణ శుద్ధి కోసం అది ఎలా ఉంటుంది మీరు చేస్తే మీకే తెలుసు అని మహాత్ములు ఇలా చెప్పాలి అంతేగాని వాళ్ళని మరింత సంసారంలోకి తోసి చేయకూడదు నిష్ట్రయగుణ్యం భవార్జున అలా చెప్పాలి సలహా చెప్తే అలా చెప్పాలి అలా సలహా చెప్పారనుకోండి వాడు కృతార్థుడవుతాడు మహాత్ముడుగా ఉన్నందుకు వీడికి ఒక స్థాయి ఉంటుంది అయితే దీంట్లో దక్షిణలు వ్యవహారం కామర్స్ ఎక్కువ ఉంటుంది ఎకనామిక్ మూవ్మెంట్ తక్కువగా ఉంటుంది ఎకానమీ అన్నది ఎకానమీ లక్షణం ఏంటంటే అంటే ఇది వెరీ వీళ్ళకి అందరికీ తెలుసు ఏదో లాభ తెలుసు చూపించడం కోసం నేను చెప్తూ ఉంటాను ఏమో నాకే తెలీదు ఎకానమీ లక్షణం ఏంటంటే ఇప్పుడు ఒక లక్ష రూపాయలు మీ దగ్గర ఉన్నాయనుకోండి మీరు దాన్ని ఒక బిందులో పోసి భూమిలో పాసి పెట్టారు అనుకోండి దట్ ఈజ్ నాట్ ఎకానమీ అలా ఉండదు ఎకానమీ ఎకానమీ లక్ష రూపాయలు మీ దగ్గర ఉంటే దాన్ని మీరు తీసుకెళ్లి మీరు ఖర్చు పెట్టాలి ఖర్చు పెడితే ఎకానమీ ది వీల్స్ ఆఫ్ ఎకానమీ ఆల్వేస్ మూవ్ ఒకవేళ మీకు ఖర్చు పెట్టడం ఇష్టం లేదనుకోండి ఒక మీరు ఖర్చు పెట్టకండి ఇంకోళ్ళు మీకు ఇవ్వండి ఫిక్స్డ్ డిపాజిట్లు వేయండి వాడు ఖర్చు పెడతాడు ఖర్చు పెట్టి వాడికి ఇవ్వండి మీకు వాడు ఏదో కొంత ప్రతిఫలం మొత్తం చెప్తాడు దానికి వడ్డీ అని పేరు వాడు ఖర్చు పెడతాడు ఆ విధంగా వీల్స్ ఆఫ్ ఎకానమీ మూవ్ అయితూ ఉండాలి మనీ అన్నది ఎకానమీకి మనీ అంటే అర్థం ఏంటంటే మనీ మీన్స్ ద మనీ ఇన్ సర్కులేషన్ అని అర్థం దట్ దట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ మనీ సపోజ్ మీరు రూపాయి కాసు ఉందనుకోండి నేను రూపాయి కాగితం ఉంది రూపాయి కాగితం కాదు వంద కాగితం ఉంది వంద రూపాయల కాగితం నా చేతికి నేను తీసుకుని దీంట్లో పెట్టాను దీంట్లో పెట్టి మర్చిపోయాను మర్చిపోతే ఈ లోపల దేహత్యాగం అయింది ఆ పుస్తకం అలా పడిపోయింది ఇంకెవరికీ అక్కర్లేదు ఆ పుస్తకం అలా ఉండదు ఈజ్ దట్ మనీ నో దాట్ మనీ దానికి మనీ అనే పేరు ఉండదు అది ఎప్పుడు మనీ ఎప్పుడవుతుంది దాన్ని తీసుకెళ్లి ఒకటి ఇచ్చి ఖర్చు పెడతాం మనీ శాస్త్ర ఒకటే కాబట్టి ఎకానమీ అన్న దాంట్లోకి మనం స్పిరిచువాలిటీని తీసుకెళ్ళకూడదు థింగ్స్ నిశ్రైగుణ్యం భవా సో నిశ్రైగుణ్య అంటే అర్థం ఏంటి శంకరులు దాన్ని సింపుల్ గా చెప్పాను నేను కొంచెం విస్తారంగా చెప్తాను అందాము వన్యోవా అర్జునా నిష్కామో భవాన్ ది అదర్ హ్యాండ్ వేదాలు ఉన్నాయి త్రైగుణ్యమే విషయముగా కలిగిన వేదభాగం ఉన్నది యూ డోంట్ వరీ అబౌట్ ఇట్ యు గస్ట్ లీవ్ ఇట్ అ లోన్ యూ బికమ్ నిశ్రైగుణ్య अगे निष्कामहाव अलग वैगुण्यम अर्थ चूं सत्वरजस्तमो गुण मूड गुण कदा देहमु तो्याते अ दाने तमो गुणमुन को लड़का अंटूर तमो गुणा की अतीत देहमुय साक्षिभाव तो निचि उदात्म्यों जीवरा अभी निश्गुण्यो भव फस्ट स्टेपता जीवन महात्मी वसर्गदत्त महाराज आय दश्न वेस वीडियो प्रश्न गनक देहता बेसीस्ट वेस्ते नश्न की सामधान चप्पन కాబట్టి మీరు వేసి ప్రశ్నలో యూ టేక్ యువర్ సెల్ఫ్ టు బి ఏ పర్సన్ ఐడెంటిఫైడ్ విత్ ది బాడీ అండ్ దెన్ పుట్ ఏ క్వశ్చన్ నో ఆన్సర్స్ విల్ బి గివెన్ టు దట్ క్వశ్చన్ సపోజ్ మీరు వెళ్లి అయ్యే మహాత్మా నా భార్య నా చెప్పు చేతుల్లో ఉండటం లేదు ఏదైనా మీరు ఉపాయం చెప్తారా అని అడిగారు అనుకోండి సపోజ్ ఒక వెళ్లి అడిగాడు అనుకోండి హీ విల్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్ ఎందుకని దేహ తాదాత్యాన్ని బట్టి వచ్చింది ఆ క్వశ్చన్ ఎందుకంటే నేను దేహమైనప్పుడు అది నా భార్య అవుతుంది ఇప్పుడు భార్య అంటే వైఫ్ అన్నప్పుడు హూజ్ వైఫ్ బాడీస్ వైఫ్ బాడీస్ ఫాదర్ బాడీస్ మదర్ సో నువ్వు మై వైఫ్ అని నువ్వు అంటున్నావంటే యూఆర్ ఐడెంటిఫైడ్ విత్ ది బాడీ అండ్ దెన్ ఫార్ యూ కాల్ హెమ్ యువర్ వైఫ్ బేస్డ్ ఆన్ బాడీ ఐడెంటిఫికేషన్ అండ్ దెన్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ దట్ ఏరియా అండ్ యూ వాంట్ అ సొల్యూషన్ ఫ్రమ్ మీ నో అది నా ఆన్సర్ దట్ క్వశ్చన్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 त्रैगु्या्रैया की नाइड टेस्ट चुप्ता बैठ जगे पैस्थिनी बड़ा मार्पे अभी त्रैगुण्यं बैठ जगे पीड मारे अस््रैगुण्यं इन बैठ पार अंशन बैठ एंड बाधर पकड़े इक् मारा रावा देह माराई देहमु त्रिगुण भागम బయట పరిస్థితులు మారినప్పుడు ఇంద్రియాల్లో మార్పులు వస్తాయి కాబట్టి ఇంద్రియాలు త్రిగుణములు ఇంద్రియాల్లో మార్పులు రావని బైట కాలం ప్రవాహంలో కన్ను చూపడం మానేస్తుంది సూర్యుడి కన్ను చూడలేదు చీకట పడిపోతే కన్ను చూడలేదు అక్కడ పెద్ద గోలైతే చెవికి ఇంకేది వినపడదు కాబట్టి బయట పరిస్థితులను బట్టి ప్రభావితం ఏదైనా త్రిగుణములలో పడుతుంది చెవి త్రిగుణములలో పడుతుంది ఇప్పుడు మనస్సు ఏమిటవుతుందంటారు బయట పరిస్థితులను బట్టి మనస్సు ప్రభావితం అవుతుందో అవుతుంది కాబట్టి మనస్సు కూడా త్రిగుణాత్మకమే అది కూడా ఫిజికల్ థింగ్ ఉంది ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దౌట్వర్డ్ సిచ్యువేషన్ కాబట్టి మనస్సు కూడా త్రిగుణమే నా స్వరూపంలో బయట దాని చేత ప్రభావితం అయ్యేది లేదు అది నా స్వరూపము అంటే ఇంకా నా స్వరూపం ఎక్కడ ఆరంభం అవుతుందో తెలుసునండి నేను అనే వృత్తితో ఆరంభం అవుతుంది దట్ ఈజ్ ది విండో టు ది ట్రూత్ నేనుతో ఆరంభమవుతుంది ఎందుకంటే బయట అనుకూలంగా ఉన్నా నేనుంటుంది ప్రతికూలంగా ఉన్నా నేనుంటుంది ఈ మారే సర్వము కూడా నేను చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది కాబట్టి నేను ఈజ్ ది ఈజ్ ది కామన్ కామన్ అండర్ అండర్లయింగ్ రియాలిటీ ఆ నేను అనే వృత్తి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 మరొకటి కాదుకా ఇండియాలో ఉన్నది ఎవళ్ళు నువ్వా నా దగ్గరికి వచ్చి అలాంటి ప్రశ్న వేస్తావు నువ్వా ఇండియాలో ఉన్నది దేహమా దేహం ఇండియాలో ఉంది అంటే దేహమే నేనన్నా అను పూర్వం ప్రశ్న వేసుకున్నావు కదా ఐ వాంట్ ఆన్సర్ దట్ క్వశ్చన్ మరి ఇంకేమైనా ప్రశ్న వేయాలి ఏమండ దేహాధ్యాస తొలగిపోవాలంటే ఏం చేయాలి ఓకే హీవిల్ ఆన్సర్ మనస్సులో వచ్చేటువంటి భేదా ఈ పరివర్తనలు ఏవైతే ఉన్నాయో వీటి చేతన నేను ఏ రకంగా ప్రభావితం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ విధాన ఆన్సర్ అదే ఆన్సర్ వాటే విషం నిశ్రైగుణ్యం భవార్ నైగుణ్యంలో పడి కట్టుమిట్టు వేడి దానికి ప్రశ్న వేయడం నేను చెప్తూ ఉండడం వద్దు ఇంకా మానే త్రైగుణ్యం నుంచి బయటపడి మాట కన్నా నువ్వు మాట్లాడి నేను చెప్తాను ఓపే ఎందుకంటే కన్జర్వ్ చేసే ఎనర్జీ కన్జర్వ్ చేసి చెప్పేవారు ఆయన ఆట రోజుల్లో క్యాన్సర్ వచ్చి మాట్లాడలేకపోయేవారు అప్పుడన్న మాట సో ఆ విధంగా నిశ్రయగుణ్యం సో త్రైగుణ్య నిశ్రయగుణ్యం ఆవడం తమోగుణ కార్యమైన దేహమునందు అహం మమ అనే అభిమానము లేకుండుట నెంబర్ వన్ అర్థమైందండీ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 మీరు రజోగుణమునకు లోబడి ఉన్నట్టు లెక్క ఇప్పుడు రజోగుణానికి అతీతంగా వెళ్లాలంటే కర్తృత్వ భోక్తృత్వములను ఈశ్వరునికి సమర్పించి వేయట నేను కర్తను కాదు భోక్తను కాదు తర్వాత సత్వగుణమునకు అతీతముగా వెళ్ళాలి సత్వగుణంలో ఉండమని చెప్తున్నాడు ఇక ఇక్కడ నిత్య సత్వస్థ ఎందుకంటే సత్వగుణంలో ఉండమని ఎందుకు చెప్పాడంటే సత్వగుణ ప్రధానంగా జీవిస్తుంటే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 भी गुणाती असम नित सत्वस्थ इंको अमशे ज्ञात नीर स आत्मज्ञा कलू ने आत्मज्ञा ने पाल ज्ञात अक सी ज्ञा क्ञा आत्मज्ञा में ज्ञात धेयम ज्ञान विभाग आ विभाग सत्वगुण धर्मेदा घटाक नियेदी ज्ञातज्ञेय विभाग अभी ज्ञामी आधार पड़ने विभाग अभी सत्गुण धर्म ज्ञात सत्वगुण लिस्ट काबटे तेवाड़ूबी अने विभाग सत्वगुणा बंधिपड़ी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 చెప్పలేను చెప్పను నీ దారిని నువ్వు వెళ్ళు నా దారిని వెళ్తానంటే వాడు ఎప్పుడు బాగుపడింది వెన్ హీ విల్ కమ్ టు నా కాబట్టి ప్రశ్న కాడ అక్కడ పాయింట్ ప్రశ్న వేయగలగడం ప్రశ్న దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈస్ యు డూ ఇట్ దాల్ హౌ డోంట్ ఆస్క్ హౌ డూ ఇట్ దాల్ కళ్ళు మూసుకున్న చోట ఏకాంతంగా కూర్చోంటే ఎలాగన్నాయని అడిగానుకుంటే ఎలాగంటే ఏం చెప్తాం గోంట్ డూ ఇట్ కాబట్టి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 అని ఆ సత్యాన్ని మీరు గుర్తించడం ప్రారంభించారనుకోండి అప్పుడేటవుతుంది ఈ యాంగ్జైటీ పోతుంది ఈ యాంగ్జైటీ పోవడమే జ్ఞానం అండి కాబట్టి ఆ విధంగా ఆ సత్వగుణాన్ని కూడా మీరు అతీతంగా వెళ్లాల్సి ఉంటుంది మూడింటి యందు తమోగుణ కార్యమైన దేహమునందు రజోగుణ కార్యమైన క్రియలయందు సత్వగుణ కార్యమైనటువంటి భోగ భోగం కూడా సత్వగుణం